జగద్ధక సాక్షిణ బాదా కిం సాక్షికో కో బ్రూహి ఇష్యతే క్యూ బాదరాహిత్యం బాధ రాహిత్యం బస్ ఇంతే లక్షణం సత్యం అంటే ఏంది బాధ రాహిత్యం ఏ దానికి బాధ లేదు బాధ అని దేనికంటారండి నిత్యత్వ నిశ్చయం నగు బాధ సాక్షాత్ కృతే అధిష్టానే సమనంతర నిశ్చితి అద్యశ మానం నాస్తి బాధ ఇత్యుచ్చతే బుధైహి అని అంటూ మానసోల్లాసంలో శ్రీ సూర్యశ్వరాచారులు చెప్తారు అధ్యస్థ పదార్థము ఏదైతే కనపడుతుందో అది అధిష్టాన జ్ఞానమైన తర్వాత ఏమవుతుంది నివృత్తి అవుతుంది అధిష్టానే సాక్షాత్కృతే అధిష్టాన సాక్షాత్కరమైనప్పుడు అధ్యశ్యమానం నాస్తి అధ్యశ అంటే అధ్యస్థ రూపం చేత ఏదైతే ఇంత దగ్గర అధిష్టాన జ్ఞానానికి పూర్వం కనపడుతుండేనో ఇది స్తి ఇది లేనే లేదు ఏ విధంగా త్రైకాలిక ఉన్నది అని ఈ విధంగా ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అధ్యక్ష వస్తువు ఏమైపోయినట్టు బాధ అయిపోయింది అంటారు బాధ అంటారు అంటే మిత్యత్వం నిశ్చయానికి బాధ అంటారు త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం బాధరాహిత్యం సత్యత్వం అని ఏదైతే లక్షణం చెప్తామో అదే ఇక్కడ గ్రంథకర్త చెప్పినాడు సత్యత్వం బాధరాహిత్యం అని దానికి బాధ లేదు కానీ ఈ జగత్తు ఏదైతే ఉందో నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తు ఇది అధిష్టాన జ్ఞానమైన తర్వాత బ్రహ్మ జ్ఞానం అయిన తర్వాత బాధ అయిపోతుంది ఆ బాధకు కూడా ఈ చైతన్యము సాక్షి ఉన్నది జగత్ బాధైక సాక్షి ఈ జగత్తు బాధ తర్వాత ఆ బాధకు కూడా సాక్ష ఏ జగత్తునైతే మిథ్యత్వ నిశ్చయం చేస్తున్నామో ఇది మిథ్య త్రైకాలిక ఉన్నది అని ఏ జగత్తునైతే మనం బాధ చేస్తున్నామో ఆ బాధ ఎవరి ద్వారా సిద్ధి అయితుంది సాక్షి ద్వారా ఎందుకు ఆ బాధ కూడా సాక్షి ఆ సాక్షి యొక్క బాధ కాదు జగత్ బాధ యొక్క సాక్షి కిం సాక్షిక ఈ జగత్తు యొక్క బాధకు మిథ్యత్వ నిశ్చయానికి ఏదైతే సాక్షి ఉన్నదో ఆ సాక్షి కూడా బాధ అయిపోతు అంటే మరి ఆ బాధకు సాక్షివాడు చెప్పు నచ్చు అసాక్షిక ఇష్టతే సాక్షి లేకుండా బాధ అనేది చెప్పడానికి రాదు ఆ బాధకు ఒక సాక్షి ఉండాలి మరి ఆత్మ కూడా బాధ అయిపోతుంది అని అంటే మరి దానికి సాక్షివాడు చెప్పు మరొకని చెప్తే అనవస్థా దోషం వస్తుంది అందుకని సత్యత్వం బాధరాహిత్యం అని సత్యం ఒక లక్షణము చేసినాడు బాధ శూన్యత్వం సత్యత్వం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు బాధరాహిత్యం సత్యత్వం లేదా త్రైకాలిక అబాధ్యత్వం సత్యత్వం లేదా బాలశూన్యత్వం సత్యత్వం దేనికి బాధ లేదో అది సత్యము అని చెప్పాలి ఏది బాధ కాదు బాలశూన్యమన్నా బాధ అభావం అన్నా బాధ రాహిత్యం అన్నా శబ్దభేదమే గానీ అర్థభేదం ఏమి లేదు దేనికి బాధ లేదో అది సత్యము అంటే ఏది మిథ్యా కాదు బాధగుటకు యోగ్యము కాదు బాలశూన్యం ఉన్నది అందుకని సత్యం ఉన్నది సత్యం అంటే అబాధ్యం మరి బాధ్యం మిథ్యా సత్యం ఏది ఉంటుందో అబాధ్యం ఉంటుంది ఏది బాధ్యం ఉంటుందో అది మిథ్యా ఉంటుంది తద్వివేక ఇది పూర్వాచార్యి ఉక్తత్వాత్ ఈ విధంగా పూర్వాచారులు కూడా చెప్తూ వచ్చారు ఏమని బాధ శూన్యత్వం సత్యత్వం లేదా బాధరహితం సత్యత్వం లేదా త్రైకాలిక ఆ సత్యత్వం అని అంటూ లక్షణము పూర్వాచారులు చెప్తూ వచ్చారు అందువల్ల మేము కూడా అదే లక్షణం చెప్తున్నాము అస్టు ప్రకృతి కిమాయాతం అతహ సరే స్వామిజీ సత్యం ఒక లక్షణం చేసినారు ఇప్పుడు ఆ సత్యము నిరూపిస్తే ఏం ప్రయోజనము అని ఈ విధంగా శంకగలిగితే జగత సూక్ష్మ శరీరాది లక్షణాధక్తి మూర్ఛ సమాధిషు అవిద్యమానత తాక్షిత్వే వర్తమాన ఆత్మన బాధ కిం సాక్షి కి అసౌ కిం సాక్షి క నా కహ అపి సాక్ష విద్యే అంటే ఇక్కడ ఈ జగత్తుకు కూడా సాక్షి జగత్ బాధకు కూడా సాక్షి జగత్తు అభావం అయిపోయింది జ్ఞానోత్తర కాలంలో జగత్తు అభావం అయిపోయింది లేకుండా అంటే బాధ అయింది మిత్రత్వం నిశ్చయమైంది అని కూడా ఎవరి ద్వారా సిద్ధి సాక్షి ద్వారానే సిద్ధి అవుతుంది ఆ సాక్షి యొక్క బాధమైనా చెప్పిన అనుకో సత్యం కాదయ్యా అది కూడా బాధ అని ఒకవేళ చెప్పినవి అనుకో మరి బాధ అన్నప్పుడు దానికి కూడా సాక్షి ఉండాలి మరి ఆ సాక్షి కూడా బాధ అయిపోతే ఆ సాక్షి యొక్క బాధకు మళ్ళా సాక్షి కూడా చెప్పు చెప్తే అనవస్థ దూషం ఉంటుంది అందుకని ఆ సాక్షి బాధ కాదు అంటే బాధ రహితం ఉన్నది అందుకని నిత్యం ఉన్నది అంటున్నాం ఆ సాక్షికో అప్పటి ఆత్మ బాధ ఎత్తి అసంఖ్య సరే ఆత్మ బాధ అవుతదయ్యా ఆ ఆత్మ యొక్క బాధ అసాక్షిక ఉన్నది అంటే ఆ బాధకు మరొకరు సాక్షి లేడు ఇటు చెప్తే ఏమైతుంది అని అంటే అసాక్షిక హాతు నా ఇష్యే బాధ ఏదైతే మనం చెప్తామో దానికి సాక్షి అనేవాడు తప్పకుండా ఉండాలి సాక్షి లేకుండా బాధ చెప్పడానికి రాదు అందువల్ల మరి ఈ సాక్షి రూప ఆత్మకు బాధ చెప్తే దానికి సాక్షి మరొకరు లేడు కాబట్టి ఆత్మ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 ము శ్లోకానికి దృష్టాంత సహితంగా అవతారిక చెప్తున్నాడు ఉత్తం అర్థం దృష్టాంత స్పష్ట ఈ జగత్తును బాదు చేయగా జగత్తు బాధకు కూడా ఏది సాక్షి ఉన్నదో అబాధ్యం ఉన్నది అని చెప్పాడు కదా దాన్ని దృష్టాంత సహితంగా చెప్తూ చూడండి అప నీతేశు మూర్తేషు హమూర్తం శిష్యతేవిత్ శు స్వంతే శిష్యతేవ తత్ ఒక దృష్టాంతం చెప్తున్నాడు ఉదాహరణకు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 అన్ని వస్తువులను బయట ఉన్నవానికి ఇచ్చి అయ్యా ఇప్పుడు ఏమీ లేవు అన్నాడు అనుకోండి ఏమీ లేదు అన్నప్పుడు ఆ ఏమీ లేదు అని అంటే ఏమని అంటే సకల వస్తువుల యొక్క ప్రతియోగిక అభావాన్ని చెప్పినట్లయింది అక్కడ ఆ ఏమీ లేదనేది అభావము ఆ అభావానికి ప్రతియోగి సకల వస్తువులు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 అయితే ఇక్కడ కూడా ఈ దేహాది సంఘాతంలో కూడా స్థూల సూక్ష్మకారణ శరీరాలు జాగ్రత్త అవస్థలు ఈ మూడు శరీరాల అంతర్గతమైనటువంటి పంచకోశాలు వాటి ధర్మాలు ఇవన్నిటినీ నా ఈతే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నేతి నేతి వాక్యాల చేత అవన్నిటిని బాధ చేస్తే ఇక ఆ బాధ అవధి రూపంలో బాధకు సాక్షిగా ఆత్మ ఏదైతే ఉందో తదేవ తత్ ఆ బాలకు సాక్షిగా ఏదైతే ఉందో అదే ఆత్మ అదే ప్రత్యేకాత్మ అదే బ్రహ్మం అని దృష్టాంత సహితంగా చెప్తున్నాడు ఇంటిలోని సకల వస్తువులను బయట ఇంకా ఏమీ లేదు అని అంటున్నప్పుడు కూడా ఆకాశం మాత్రం అక్కడ విద్యమానం ఉన్నది అన్నిటికీ అవకాశం ఇచ్చిందే ఆకాశం ఆ వస్తువులు ఉన్నా ఆకాశం ఉంటుంది వస్తువులు లేకున్నా కూడా ఆకాశం ఉంటుంది అది మాత్రం బాధ అది నివృత్తి చేయడానికి రాదు అట్లే ఈ దేహాధిక ప్రపంచం ఏదైతే ఉందో ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది ఇవి లేనప్పుడు కూడా ఆత్మ ఉన్నది ఈ దేహాదిక ప్రపంచాన్ని బాధ చేసినప్పుడు ఆ బాధకు కూడా అవధి రూపంలో ఆ బాధకు కూడా సాక్షి రూపంలో ఆత్మ ఉంది అది మాత్రం అబాధితం అది దేని చేత బాధింపబడదు తత్ అదే ఆ ఆత్మ అదే పరమాత్మ అని ముప్పై శ్లోకం చెప్పినాడు యాభై నాలుగవ అంకం చూడండి మూర్తీసూ గృహాది గతేసు ఘటాదిషు అపనీత గృహాదిభ్య నిస్సారితూ సత్సూ యథ అపనీతం అసక్యం నభా ఏ అవశిషతే ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ కూడా తొలగించినామనుకోండి ఘటాది వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ అపనీతేశు గృహాదిభ్య నిస్సారి తొలగించిన అపనేతం శొలగించడానికి శత్యమైన పదార్థాలను తొలగించగా ఏదైతే తొలగించడానికి అసఖ్యమైన ఆకాశం ఉన్నదో అది మాత్రం అవశిషతే అది మాత్రం ఉంటుంది ఏం అదే ప్రకారంగా స్వ వ్యతిరేక్త మూర్త మూర్తేశు దేహేంద్రిది నిరాకర్తం సత్యసు నేతి నేతి ఇది శృత్య అవసానే సర్వ నిరాకరణ సాక్షిత్వేన యో బోధ అవశిషతే స ఏవ బాధారహిత ఆత్మ ఇత్యర్థ ఇక్కడ దేహాది సంఘాతంలో నేతి నేతి అనేటువంటి వాక్యాల చేత న ఇతి అని రెండు సార్లు ఎందుకు చెప్పింది నేతి నేతి నేతి అంటే నెయ్యి అనుకోకూర్రి నతి నీ ఇది కాదు ఇది కాదు అంటే ఈ దేహాది సంఘాతంలో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పింది రెండు సార్లు ఎందుకు చెప్పింది ఒకసారి చెప్తే సరిపోతాది కదా అని అంటే స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము ఇవి రెండిటిని కూడా నిషేధం చేసే ఆత్మ ఇవి కాదు వీటికి అధిష్టాన రూపంలో బాధ అవధి రూపంలో ఆత్మ ఉంది అని ఈ విధంగా నేతి వాక్యాలు చెప్పి ఇది శృతి నిరాకృతే సత్సు ఈ దేహాది సంఘాతాన్ని అంతటి కూడా నిరాకరణ చేసినప్పుడు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 ఆత్మ యొక్క సత్యత్వాన్ని సాధించున్నాడు